హరి ఓం గణానావామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వోతి సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమాస్మ వందే గురు పరపరా ఆత్మస్వరూపంధుగణ మనం ఎనిమిదో శ్లోకం చూస్తూ ఉన్నాము ఓసారి అందాము రసోహమ ప్రభాస్మిశి సూర్యో ప్రణవసేద శబ్దః పౌరుషం ఋషు మనం విభూతి ప్రకరణంలో ఉన్నాము అంటే సకల జగత్తునందు ఈశ్వరుని యొక్క మహిమ ఆయా స్థానములలో గుర్తించటానికి వీలుగా మనకి ఉపలభ్యమవుతూ ఉన్నది ఎంతవరకైతే జగత్తునందు సత్యత్వ భావన తన యందు భావన తాను పరిచ్ఛిన్నుడు అల్పుడు భావన జగత్తు యథార్థము భావన ఉంటాయో అంతవరకు ఈశ్వరుని ఏడల భక్తిని చేయాలి తర్వాత భక్తి అనగానే సాధారణంగా లోకంలో దృష్టి ఎలా ఉంటుందంటే ఈశ్వరుడు ఒక చోట ఒక రూపంలో ఒక ఆకారంలో ఉండేటువంటి ఈశ్వరుని ఎడల భక్తి చేయాలి అని ఆ విధంగా లోకంలో అర్థం చేసుకుంటారు మంచిదే ఇప్పుడు నేనేం కానీ నేను భక్తిని చేయాలి అని అన్నప్పుడు ఆ భక్తికి అర్థం ఏంటంటే ప్రేమ అని అర్థము రిచువల్ అని కాదు రిచువల్ అన్నది మన హృదయంలో ఉండే ప్రేమకి అభివ్యక్తి చేసే ఒక క్రియా ప్రేమ ఇప్పుడు చిన్నపిల్లవాడి మీద ప్రేమ ఉందనుకోండి ఆ ప్రేమ దాన్ని ఎలా అభివ్యక్తి చేస్త బయటికి తీసుకుని ఎక్స్ప్రెస్ చేయాలి ప్రేమని ఎలా చేస్తారు వాక్కు ద్వారా చేస్తారు ప్రేమగా పలకరిస్తారు నవ్వుతారు అంతటితో కూడా సరిపెట్టకూడదు నిజానికి మనం ఏదో చాక్లెట్ లేదా ఏదో స్వీటో లేదా పిల్లలకి నచ్చేటువంటి ఆట బొమ్మో ఇవ్వడం సో అప్పుడు ప్రేమని మనం వ్యక్తం చేసినట్టు అవుతుంది కాబట్టి ఈ యాక్షన్ ఏదైతే ఉందో ఈ క్రియ ఇది హృదయంలో ఉండే ప్రేమని కేవలము వ్యక్తం చేస్తుంది వ్యక్తం చేయడం ద్వారా కొంత బలపరుస్తుంది కూడా దానికి బలాన్ని చేకూరుస్తుంది సో ఆ విధంగా క్రియకు స్థానము గలదు కానీ ప్రధానము బాహ్యమునందలి క్రియ కాదు బాహ్యమునందలి క్రియ ఎప్పుడూ ప్రధానమే హృదయంలో ఉండే భావనకే ప్రాధాన్యం ఈశ్వరుని ఈడలు కూడా అదే పరిస్థితి మనకు ఈశ్వరుని ఈడల భక్తి ఉన్నది అనే విషయాన్ని మనకి మనమే నిర్ధారించుకోవటం కోసం ఆ ఉన్న కొద్దిపాటి భక్తిని మరింత దృఢం చేసుకోవటం కోసం మనము క్రియను ఆచరిస్తాం దేవుని దగ్గర దీపం పెట్టడం దీపం పెడుతూ ఉంటే భక్తి ఉందా లేదా అని ఒకసారి అంత సందేహం ఎవరికైనా మనసులో ఉంటే రోజు దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటే కొంతకాలానికి ఆ ఉంది నాకు భక్తి అనే ఒక ఆత్మవిశ్వాసం నిర్మాణం అవుతుంది ఆ భక్తి బలపడుతుంది కూడా కాబట్టి మనల్ని మనకే ఒక బలాన్ని సంపాదించుకోవటం కోసం ఆ విధమైనటువంటి క్రియ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా క్రియ అన్నది బాహ్యమునందు అప్రధానము లేక గౌణము హృదయంలో ఉండే భావనయే ప్రధానము కాబట్టి భక్తి అంటే ప్రేమ ఈశ్వరునిపై ప్రేమ ఈశ్వరునిపై ప్రేమ దాన్ని భక్తి అంటారు ఒక రిచువల్ని భక్తి అని కాదు రిచువల్ అనేది ఉనికి అభివ్యక్తి మాత్రమే ఈశ్వరునిపై ప్రేమ భక్తి అంటే మరి ఈశ్వరుడు అనగానేవరు ఈ సందర్భంలో చెప్పేటువంటి భక్తి యొక్క స్వరూపం ఎట్టిది అంటే ఒక విశిష్టమైన ఆకారము ఈశ్వరునిపై ప్రేమ భక్తి అని కాదు అలా కాదు మరి అలాగా అంటే సర్వాత్మని ప్రీతి భక్తి సర్వాత్ సర్వాత్మయైన ఈశ్వరుని అందలి ప్రీతికి భక్తి అనిపారు దానికి భక్తి అనిపారు కాబట్టి స సర్వము రూపముగా సర్వ జగద్రూపంగా మన ముందు పరమేశ్వరుని యొక్క విభూతి విస్తరించి ఉన్నది ఇప్పుడు పరమేశ్వరుడు ఒక రూపము అనేప్పటికీ ఆ రూపము పరిచ్ఛిన్నంగా ఉంటుంది దేశంలో పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఎప్పుడైతే దేశ పరిచ్ఛేదం పెట్టేశారో మీరు దేవుడికి ఆ దేవుడు ఫలానా తోట ఉన్నాడు ఫలానా తోట ఉన్నాడు అనే ఒక వ్యవస్థ నిర్మాణం అయిపోతుంది ఆ వ్యవస్థ బలపడిపోతుంది ఒకసారి అది బలపడిపోయిన తర్వాత ఈశ్వరుణ్ణి ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవటంలో ఇదే ఆటంకమై కూర్చుంటుంది రెండు విధాలుగా ఒకటి ఈశ్వరుడు అనగానే ఒక వ్యక్తి అనే భావన మనస్సులో నిర్మాణం అయిపోతుంది ఒకసారి ఈశ్వరుని యొందు వ్యక్తిత్వ భావన గట్టిపడిపోతే ఈశ్వరుడు వ్యక్తి కాదు తత్వము అని తెలుసుకోవటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈశ్వరుడు అంటే ఒక వ్యక్తి కాదు ఈశ్వరుడు ఒక తత్వం ఎలక్ట్రిసిటీ అంటే ఒక వ్యక్తి కాదు అది ఓ మనిషి లేకపోతే ఓ తత్వం ఒక పశువు లేకపోతే ఒక రూపము కాదు అది ఒక తత్వము సో అలాగే శక్తి అంటే అది ఒక మనిషి కాదు అది ఒక వ్యక్తి కాదు శక్తిని ఆరాధిస్తున్నాను అంటే ఓ వ్యక్తిని ఆరాధిస్తున్నట్టు కాదు శక్తి అన్నది వ్యక్తి కాదు అది తత్వము వ్యక్తికి తత్వానికి తేడలేదు ఇప్పుడు నగ అని ఉందన్నారు అనుకోండి నగ నగ అంటే అది ఒక వ్యక్తి కానీ బంగారము అంటే మాత్రం వ్యక్తి కాదు అది తత్వము కాబట్టి ఈశ్వరుని ఎందు తత్వభావన తాత్విక భావన రావాలి అదే అసలైన అర్థం ఈశ్వరుని అర్థం చేసుకోవడం నెంబర్ కాబట్టి ఈశ్వరుని ఎందు వ్యక్తిత్వ భావన వల్ల అది ఆరంభంలో చాలా బాగుంటుంది పర్సనల్ గాడ్ అంటారు సో ఆరంభంలో పర్వాలేదు కానీ ముందు మనం ఇప్పుడు మాట్లాడుతున్న భక్తి సర్వాత్మాసే ప్రీతి సర్వాత్మతో ప్రేమ సర్వాత్మయందు ప్రేమ అది భక్తి సర్వాత్మ అంటే వ్యక్తిత్వ భావన ఉన్న చోట సర్వాత్మత్వం ఎక్కడ కుదురుతుంది కాబట్టి వ్యక్తి కాదు తత్వము నెంబర్ వన్ నెంబర్ టూ ఒక లొకేల్ ఒక స్థానానికి పరిమితమై ఉన్నట్టు కాకుండా సర్వ వ్యాపకము ఆకాశ దృష్టాంతాన్ని చెప్తారు ఇప్పుడు ఈ రకమైన ప్రసంగం చేసి జనాల్ని మెప్పించటం కష్టం కానీ నేను మెప్పించే ప్రయత్నం కూడా చేయట్లేదు ఉన్న ఉన్న ఉన్న పరిస్థితిని మీకు మనం చేశాను అది సంగతి కాబట్టి అటువంటి భక్తి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి విభూతి అనే ప్రకరణంలో సర్వాత్మరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుని ఎడల భక్తిని చేయుట ఆ భక్తిని ఎందుకు చేయాలి అంటే శ్రీరామకృష్ణ చెప్పినట్టుగా ఎంతవరకైతే తన యందు పరిచ్ఛిన్న అల్ప జీవభావము ఉంటుందో ఎంతవరకైతే ఈ మన కనిపిస్తున్న జగత్తు సత్యత్వ బుద్ధి ఇది సత్యము బుద్ధి ఉంటుందో అంతవరకు మీరు భక్తిని చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆ పరిస్థితి మారితే ఎలా ఉంటుంది ఈ కనబడే జగత్తు మిథ్య నేను పరిచ్ఛన్న వ్యక్తిని కాను నేను పరబ్రహ్మస్వరూపుడను అని ఉంటుంది అప్పుడు ఇంకా భక్తి ఇంకేమీ లేదు అదే ఆ జ్ఞానమే భక్తి ఆ భక్తి వెళ్ళి జ్ఞానంలో విలీనమైపోతుంది దాన్నే జీవన్ముక్తి అంటారు కాబట్టి ఆ స్థితికి మనిషిని తీసుకువెళ్లేటువంటి ఒక సోపానమునకే భక్తి అని పేరు దానికే కూడా పేరు కనుక ఇక్కడ ఈ సందర్భంలో మనం చేసి భక్తి యొక్క స్వరూపము ఈ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది సర్వాత్మని రతిహీ సర్వ సర్వాత్మభావంలో సర్వవ్యాపకుడై ఉన్నటువంటి పరమేశ్వరుని ఎందు రతి ప్రేమ నిజానికి విష్ణు అనే పదం కూడా అర్థం విశ్వం విష్ణు వషక్క సో ఏమర్థమైంది మీకు విశ్వం జగత్తు విష్ణు సర్వవ్యాపకుడు వషత్కారషఠ్ అనే శబ్దము అవన్నీ కూడా ఈశ్వరుని రూపాలు కాబట్టి ఈశ్వరు విష్ణు అంటే మీకు లోకంలో దృష్టికోణం ఎలా ఉంటుంది విష్ణు అంటే మిస్టర్ విష్ణు కెరాఫ్ వైకుంఠ అనే దృష్టిలో సో ఒక వ్యక్తిత్వ భావన చాలా దృఢంగా ఉంటుంది అక్కడ మీరు ఆ నామాలు చూసినట్లయితే వ్యక్తిత్వ భావన అసలు ఏమీ సపోర్టివ్గా ఉండవు భూతభవ్య భవత్ ప్రభు ఏమి వ్యక్తిత్వాన్ని సపోర్ట్ చేసింది భూత భవిష్యత్ వర్తమాన కాలములనే రూపంగా ఉండే కాలము ఒక శక్తి ఒక ప్రవాహం ఏది కలతో దీనికి అధీశ్వరుడు అర్థం భూతాత్మ భూత ఇంకా అలా ఉంటుంది కాబట్టి విష్ణు అన్నది మనకేమైపోయిందంటే ఒక వ్యక్తిగా చూడ్డానికి అలవాటు పడిపోయి ఓ వ్యక్తి అనే మనం వచ్చేసాం తత్వము అయితున్నట్లయితే సర్వవ్యాపకమైనటువంటి పరమేశ్వరుడు శివ అంటే కూడా అంతే మనం ఎలా తయారయ్యమంటే ఆఖరికి హిందూ సమాజం ఎలా తయారయ్యిందంటే ఇద్దరు పెద్ద ఉన్నారు ఒక పెద్ద వైకుంఠంలో ఉంటాడు ఇంకో పెద్ద ఆయన కైలాసంలో ఉంటాడు కొంతమంది ఆయన్ని పూజిస్తారు కొంతమంది ఈయన్ని పూజిస్తారు వాళ్ళిద్దరూ చాలా మటు కలిసిమెలిసే ఉంటారు అప్పుడప్పుడు దెబ్బలాడుకుంటారు కూడా ఈ స్థితికి దిగదారింది పోల్ నా ఫ్రస్ట్రేషన్ గురించి మీరేం చెంత చేయకండి సో ఇక్కడ మాత్రం అటువంటి భక్తి గురించి మాట్లాడటం లేదు సర్వాత్మ రూపంగా ఉన్న ఈశ్వరుని ఎందలి ప్రేమ అటువంటి భక్తిని ప్రోధి చేయటానికి అధ్యాయము విభూతి ప్రకరణము ఆ కాంటెక్స్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది రసోహమప్సు కౌంతేయ అర్జున నేను జలముల ఎందలి రసము నేనే ఇప్పుడు ఈశ్వరుడు మన ముందు భూమి రూపంగా ఉన్నాడు రాబోతోందన్నమాట అప్పులు అప్పులు అంటే నీళ్లు జలముల రూపంగా ఉన్నాడు ఇప్పుడు హిందూ ధర్మంలో ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ ధర్మంలోనూ లేక ఏ మతంలోనూ లేని ఒక ఆచారం హిందూ ధర్మంలో మనకు కనపడుతుంది ఏమిటి ఆచారము నీళ్లు కనపడితే స్నానం చేయటం గంగానది యమునా నది పేరు మారింది తప్ప మీ ఆచరణ మారలేదు గంగానది కనపడితే ఏం చేస్తారు స్నానం చేస్తారు యమున కనపడితే ఏం చేస్తారు స్నానం చేస్తారు గోదావరి కావేరి ఏది కనపడినా స్నానం చేస్తారు ఆఖరికి ఆ నది బాగుండదు అయినా స్నానం చేస్తారు అయ్యప్ప భక్తులు పంపా అనే ఒక నది దానికి పంపా నది అని పేరు అసలు దేవుడు అనగానే మీకు నది పేరుతో కలిసి ఉంటుంది విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు గంగానదికి సంబంధం శ్రీకృష్ణుడికి యమునా నదితో సంబంధం నదీ సంబంధం లేకుండా దేవుడు ఉండడు అంచేతనే అయ్యప్పకి కూడా పంపా నదితో సంబంధం ఏదో ఒక నదితో సంబంధం ఉంటుంది నదీ సంబంధంగానే ఈశ్వరుణ్ణి మనం ఆరాధిస్తాం సో దాంట్లో ఉన్న తత్వాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది తత్వం ఏమిటంటే నదీ రూపంగా ఈశ్వరుడే గలడు రుసోహమసు కౌంతేయ ఇప్పుడు నదీ రూపంగా ఈశ్వరుడు ఉన్నప్పుడు మీరు ఎలా ఆరాధిస్తారు ఈశ్వరునితోటి సమావేశము సంయోగము కావాలి భక్తుడికి వెళ్ళి నదిలో స్నానం చేస్తాడు ఈశ్వరుడు నదీ రూపంగా ఉన్న ఈశ్వరుడితోటి సంయోగం ఎలా వస్తుందండి నదీ స్నానం చేయటం నది చల్లగా చలిగా ఉంటుంది అయినా పర్వాలేదు చలిని సహించి దాన్ని తపస్సుగా స్వీకరించి స్నానం చేస్తాం పుష్కరం వచ్చిందని ఏదో పేరు పెట్టి తర్వాత ఒకవేళ బాత్రూంలోనే స్నానం చేయాల్సి వచ్చిందనుకోండి అప్పుడు ఆ బకెట్లో ఉన్న నీళ్ళయ్యే ఈశ్వరుణ్ణి భావన చేసి స్నానం చేస్తాం వ్యంగేచయ్య యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సుంధ్రకావేరి జరేష్మిని సన్నిధిం కురు అని ఆ బకెట్లో ఉన్నటువంటి నీళ్లలోనే ఈశ్వరుణ్ణి లేకపోతే ఆ పవిత్ర నదులు అవన్నీ ఈశ్వరుని యొక్క రూపములే ఆ నదులను రూపములుగా విస్తరించి ఉన్న ఈశ్వరుణ్ణి ఆ బకెట్లో భావన చేసి నెత్తుని నీళ్లు పోసుకుంటాం అలాగే చేయాలి స్నానం అంతేగాని లల్లల్లా అంటూ లాలిపాట ఏదో పాట పాడుతూ చేయకూడదు అటువంటి భోగబుద్ధి ఉండరు స్నానం చేసేప్పుడు దాన్ని ఒక మెడిటేషన్ చేసినట్టుగా స్నానాన్ని చేయడం అదొక ధర్మం ఎందుకంటే అప్పులు జలములతో సంయోగము జలముల రూపంగా ఈశ్వరుడు మన ముందు ఉన్నాడు సో రసోహమప్సు కౌన్తయ అలాగే ఎవడైనా మహాత్ములు ఎదురేగినప్పుడు పూర్ణకుంభం ఇస్తారు ఈ పూర్ణ అంటే జలములవి జలములు ఇలా ఇలా చేతితో పట్టుకుని వస్తే కన్వీనియంట్గా ఉండదని ఒక కుంభం ఒకటి పెడతారు కుంభంలో దేనికి ప్రాధాన్యం అండి జలాలక లేకపోతే పైన ఉన్నదానికా పైనన్న డిప్పకి కాదు ప్రాధాన్యత లోపల ఉండే జలాలకి మీరు బంగారపు కుంభం పెట్టి లోపలేమో గులకరాళ్ళు వేసారనుకోండి అది పూర్ణకుంభం అవుతుందా అవ్వదు మట్టి కుండలో మంచి స్వచ్ఛమైన జలం పెట్టారనుకోండి పూర్ణ కుంభం అవుతుందా అవుతుంది మట్టి అయినా పర్వాలేదు కుండైనా పర్వాలేదు సో కౌత్సమహ కౌత్స మహర్షికి రఘుమహారాజు మట్టి పాత్రతోటి అర్ఘ్యాన్ని ఇచ్చాడు అని రఘువంశంలో కాళిదాసులు వర్ణిస్తాడు శ్లోకం నాకు గుర్తులేదు కాబట్టి అర్ఘ్యాన్ని బంగారు పాత్రలో నీరు లేని బంగారు పాత్ర కంటే నీరున్న మట్టి పాత్ర శ్రేష్ఠము ఎందుకంటే అక్కడ జలానికి ప్రాధాన్యం పాత్రకు కాదు ప్రాధాన్యం జలమునకు ప్రాధాన్యం కాబట్టి జలము పాత్ర లేనిదే మీరు నిలబెట్టలేరు కాబట్టి పాత్ర అవసరమైంది కాబట్టి పూర్ణకుంభంలో పాత్రనికి పూర్ణకుంభంలో జలము అది మహాత్ములకి స్వాగతం చెప్తారు అలా ఎందుకు చెప్తారంటే సంహవ్ అది ఈశ్వరునితో దానికి ఉన్న సంబంధాన్ని మనం గుర్తించే ప్రయత్నం తెలుసో తెలియకో అలా చేస్తారు ఆ జలమునందు ఈశ్వరుడు ఉంటాడు కనుక తర్వాత అభిషేకం చేస్తారు ఈశ్వరుడికి జలంతో అభిషేకం చేస్తారు ఒకసారి అభిషేకము అనే కాన్సెప్ట్ ఒకసారి వస్తే దాంట్లో వెరైటీ డెవలప్ అవుతుంది ఒకసారి అభిషేకము అనే ప్రిన్సిపల్ ఒకసారి సెటిల్మెంట్కి వచ్చేస్తే దాని మీద ఇంకా వెరైటీ డెవలప్ అయితే పోతుంది ఆ వెరైటీలో మీకు పాలు నెయ్యి వస్తుంది మరొకటి వస్తుంది మరొకటి వస్తుంది పంచామృతములు అని పంచామృతములే కాదు ఈ మధ్యన కొత్త కొత్త ద్ర ద్రవ్యాలతో కూడా అభిషేకం చే చేసేటువంటి ఇంకా కాఫీ టీలతో అభిషేకం చేయట్లేదు అంతవరకు మెచ్చుకోవాల్సిందే సో మొత్తానికి జలమునకు ప్రాధాన్యం అభిషేకము అంటే అభిశేక శేకము అంటే నీటిని చల్లుట అది అభిషేకం అనివే అక్కడ కూడా ఈశ్వరుడి రూపంగా ఉన్నటువంటి జలములతో ఈశ్వరుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేస్తాం సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలనుకోండి మీరు అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లే దీనికోసం పాలును పెరుగు అక్కల్లా అర్ఘ్యానికి నీళ్లే ఆ నీళ్లు తీసుకుని ఆ నీళ్లే అర్ఘ్యం ఇస్తారు సూర్యుడికి గాయత్రి మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు కాబట్టి రసోహమప్సు కౌంటేయ కాబట్టి జలములకు ఈశ్వరారాధనకు చాలా దగ్గర సంబంధం ఉన్నది తర్వాత మీరే పుణ్యకార్యం చేయాల్సి వచ్చినా ఆచమనం చేస్తారు ఆచమనం అంటే స్పృశించటం నీళ్లని స్పృశించటం నీళ్లని బాహ్యంలోనూ స్పృశిస్తారు అంతరంలోనూ స్పృశిస్తారు బాహ్యంలో స్పృశిస్తారు స్నానం చేసి కదా అదే బాహ్యంలో స్పర్శ అయితే నెత్తి మీద ఇలా రెండు జల్లుకుంటే అది కూడా బాహ్య స్పర్శ అంతరస్పర్శల్లాగా అంటే ఆచమనము ఈశ్వరుణ్ణి నామాన్ని స్మరిస్తూ ఆచమనం చేస్తారు ఎలా చేస్తారు కేశవాయ స్వాహ అని ఏం చేస్తారు చేతిలో కొద్దిగా నీళ్లు పోసుకుని అలా ఆచమనం చేస్తారు ఆ నీళ్ళకి ఈ వేలు తగలద్దు అందుకోసం బొటను వేళ్ళు అడ్డు పెడతారు ఇలాగ చిన్న గుంట కింద కూడా అవుతుంది అదో ప్రయోజనం అయితే ఇలా కూడా అవ్వచ్చు గుంట అవడమే ప్రయోజనం అయితే ఇలా కూడా అవ్వచ్చు అది కాదు పాయింట్ ఇలాగ ఎందుకని ఈ వేల్ని పక్కన పెట్టాలి దీన్ని పిక్చర్లోకి తీసుకురావద్దు ఎందుకంటే ఇది అహంకారాన్ని సూచిస్తుంది కాబట్టి అహంకారాన్ని దరిదాపులకు రాని అహంకారాన్ని పక్కన పెడితే ఈశ్వరుడు వస్తాడు అహంకారం ముందుకు తోస్తే ఈశ్వరుడు వెనక్కిపోతాడు అందు గురించి అహంకారాన్ని పక్కన పెట్టడానికి సింబల్ ఇది అందుకోసం ఇలాగ పెడతాడు దీన్ని పక్కన పెట్టి ఇది ఈశ్వరుడు ఇది ఈశ్వరుడికి చిహ్నం ఇది అహంకారము జీవుడు జీవుని యొక్క అహంకారం ఇవి త్రిగుణములు సత్వరజస్తమో గుణము ఇది సింబల్ కాబట్టి ఎలా పెడతాడు ఈశ్వరుని యొక్క మాయాశక్తియే సత్వరజస్తమో గుణములు అహంకారాన్ని పక్కన పెడితే జీవుడు ఈశ్వరులో ఐక్యమవుతాడు ఆ నీళ్లు నీళ్ల రూపంగా ఈశ్వరుణ్ణి మనం భావన చేస్తాం కేశవాయ స్వాహ కేశవుడు రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు కేశవుడు ఈ జలముల రూపముగా ఉన్నాడు ఆ జలములను ఈశ్వరునికు సమర్పిస్తున్నాము నారాయణాయ స్వాహ రెండోసారి మాధవాయ స్వాహ మూడు సార్లు స్త్రీలైతే కేశవాయ నమహదు మంది స్మృతికారులు ఏ స్త్రీలకి స్వాహ పనికిరాదా ఏదో ఎవరి చేతస్తాం వాళ్ళది ఓన్లీ అసలు అదేనా అట్టు పెట్టినందుకు మనం సంతోషించాలి కేశవాయ నమ నారాయణాయ నమ అంటే స్వాహ అంటే వైదికం నమ అంటే స్మార్థం అంతే కదండి స్వాహ అంటే వైదికం శ్రౌతం నమహ అంటే స్మార్థం కాబట్టి ఏదో మొత్తానికి స్వాహానో నమహానో జలముతోటి సంబంధం ఉంటుంది ఎందుకంటే ఈశ్వరుని యొక్క విభూతి జలము ఈ సత్యాన్ని మనం గుర్తించాలి అందుకోసమని ఈశ్వరారాధనలో జలము ఇన్ని రకాలుగా ప్రవేశించి ఉన్నది ఇందుకోసమని అలాగే కలశం ఉంటుంది కలశం పెడతారు ఆ కలశే షుధావతి పవిత్రే పరిశుచ్యతే అని ఇలాంటి మంత్రాలు చెప్పి అక్కడ కలశాన్ని పెడతారు ఆ కలశంలో నీళ్లు పోస్తారు ఏమంటే నీళ్లు పోసినప్పుడు ఓ మంత్రం ఒకటి చెప్తారు మీరు విన్నారా ఎప్పుడైనా ఈ మంత్రం ఆపోవా ఇదగుం సర్వం ఆపహ అంటే జలములు మంత్రం వింటుండగానే అర్థమైపోవాలి మీకు చెప్తున్న పద్ధతి ఆ పదములు చెప్పిన దాన్ని మీకు తెలిసిపోవాలి ఇదంతా కూడా అప్పులే ఆపహ సర్వాభూతాన్యాపహ సకల ప్రాణులు కూడా జలము సర్వ విశ్వాభూ విశ్వాన్న సర్వాన ఒకటే విశ్వాభూత అన్యాపహ ప్రాణోవా ఆపహ మన దేహంలో ఉండే ప్రాణశక్తి జలములే పశవా ఆపహ పశువులు ఆవులు గేదెలు ఇవన్నీ కూడా జలములే సెవెంటీ పర్సెంట్ నీళ్లేనండి అన్నమాపహ మీరు ఆహారం కూడా జలములే అమృతమాపహ అది అమృతం ప్రాణాన్ని నిలబెట్టేటువంటి మహాశక్తి అప్పుల రూప జలముల రూపంగా మనముందున్నది ఆపోన్నమాపోమృతమాప స్వరాడాపశ్చ విరాడాప స్వరాడాపశ్చందా గుశ్యాపహ విరాట్ అంటే ఈ సకల బ్రహ్మాండము కూడా అప్పులే స్వరాట్ అంటే స్వర్గలోకాన్ని శాసించే ఇంద్రుడు కూడా అప్పే అప్పంటే జలము ఛందా గుశ్యాపహ కూడా ఆపహ జలములే చందా గుపహ స్వరాడాప విరాడాపశ్చంద గుశ్యాప జ్యోతి గుష్యాపహ సో చంద్రుడు ప్రకాశించే చంద్రుడు జ్యోతి ఆయన కూడా అప్స్వరూపుడే జలస్వరూపుడే అలా వర్ణించింది వేదం సో సర్వమాప సర్వా దేవత ఆపహ సకల జగత్తులు సకల దేవతలు కూడా అప్పులే జలములే భూర్భువస్సు ఓం భూలోకం భువర్లోకం అంటే అంతరిక్షం స్వర్లోకం అంటే ద్విలోకము ఆ నక్షత్రాల మధ్య నుండే లోకము అదంతా కూడా జలములే ఆ జలములు ఈశ్వరుడే ఓ ఈ మంత్రం విన్నారా మీరు ఈ మంత్రాన్ని పురోహితులు బాగా మంత్రం బాగా వేగంగా చెప్తారు ఒక్కటే తాడు కింద చాలా పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా జలముల రూపంలో ఈశ్వరుడే ఉన్నాడు దీంట్లో చిత్రం ఏమంటే మనం చేసి కర్మలో వైదిక కర్మ అనుష్ఠానము పూజాధికం చేస్తాము దాంట్లో ఈ వేదాంతము సందేశమంతా కూడా ఇమిడ్చారు మహర్షులు ఆ కర్మను నిర్మాణం చేసినప్పుడు అలా దాన్ని వ్యవస్థ చేసేప్పుడు ఆ ఆత్మతత్వాన్ని దాంట్లో ఇమిడ్చి వ్యవస్థ చేశారు కానీ ఏమవుతుందంటే రెండుంటాయి స్పిరిట్ అండ్ సింబల్ అని రెండు ఉంటాయి సింబల్ అండ్ స్పిరిట్ అని రెండు ఉంటాయి మనము సింబల్ అట్టి పెట్టుకునే స్పిరిట్ మర్చిపోతే దానివల్ల చాలా నష్టాన్ని దానికి పెద్ద నష్టం సింబల్ ఉంచుకునే స్పిరిట్ పోగొట్టుకుంటే దానివల్ల ఏమిటి ఉపయోగం ఏ ఉపయోగం కాబట్టి మనం చేసేటువంటి పూజాదికల్లో ఉన్న స్పిరిట్ని గ్రహించే ప్రయత్నం చేయాలి ఇది ఒక అవకాశం నాకు చెప్పడానికి నాలుగు మంచి మాటలు చెప్పడానికి ఈ వాక్యం ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఈ విషయాలని మీ ముందు ప్రస్తావన చేశాం ప్రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శి సూర్యో సూర్యుని యొక్క ప్రభా కాంతి నేనే చంద్రుని యొక్క కాంతి కూడా నేనే ఇప్పుడు చూడండి ఒక వాక్యం ఉన్నది నా తత్వ ఇది కూడా ఇది కూడా పూజలో ఉపయోగిస్తారు దీన్ని కూడా పూజలో హారతిస్తారు ఈ హారతి గురించి నాకు నాకు సరిగ్గా అర్థం కాలేదు అర్థమైనంత మేరకు మీ ముందు మనం చేస్తాను దీన్ని హారతనాలా ఆరతనాలా అని ఓ ప్రశ్న ఇవన్నీ ధర్మ సందేహాలు ఇవన్నీ అంటే నన్ను అడిగారు ప్రశ్న నేను ఏమని చెప్పానంటే తెలుగులో అయితే హారతీ అనాలి హిందీలో అయితే ఆరతీ అనాలి అని చెప్పారు నేను ఎందుకంటే అది సంస్కృత పదం కాదని సంస్కృత పదం కాదు నాకెందుకునో ఏమనిపిస్తుందంటే హృత్ అనేది సంస్కృత పదం దాని నుంచి వచ్చిందా అని ఒక సందేహం నేను యుదమిత్తంగా చెప్పలేను మొత్తానికి తెలుగులో హారతి అంటారు హిందీ వాళ్ళు ఆరతి పుస్తకంలో కూడా ఆరతి ఆ ఆర్తి అని కూడా అనుకోవడం ఆర్తి అంటే సంస్కృతంలో దుఃఖము అనర్థం పేడ అనర్థం మళ్ళీ అర్థం మారిపోతుంది కాబట్టి ఆరతి సో ఇప్పుడు ఈ హారతిలో మంత్రం చెప్తారు మామూలుగా ఏవో ఎవరికి జాతనైనా వాళ్ళు చెప్తారు మామూలుగా కొంత వైదిక సంప్రదాయం తెలుసున్నవాడైతే చెప్పే మంత్రం ఏమిటంటే నత్ర భాతి ఈ మంత్రం కఠోపనిషత్తులో ఉంది మొండకోపనిషత్తులో ఉంది న నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ్రాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని చూడండి ప్రకా ఇప్పుడు ఈ బుడ్డి ఈ వెలుగుతున్న బుడ్డి బుడ్డి అంటారు కదా దాన్ని ఈ బుడ్డి వెలుగుతోందా లేకపోతే బుడ్డి వెలుగుతున్నట్టుగా కనపడ్డా ఎలక్ట్రిసిటీ వెలుగుతోందా ఏమిటి వెలుగుతోంది ఎలక్ట్రిసిటీ వెలుగుతోంది ఈ ఫ్యాను ఇలాగ ఓ బుడిపిలాగా ఉండి దీనికి మూడు రెక్కలు పెట్టారు ఓ కాడ పెట్టారు అది కదా ఫ్యాన్ అంటే అదే తిరిగేస్తోందంటారా లేకపోతే ఎలక్ట్రిసిటీ యొక్క మహిమ ఆ రూపంగా మన ముందు ప్రకటన అంతే చూడండి సో అదేవిధంగా సూర్యుడు ప్ర సూర్యుడు స్వతంత్రంగా ప్రకాశించేస్తున్నాడా లేకపోతే ఈశ్వరుని యొక్క ఒక విభూతిగా ఈశ్వరుని యొక్క మహిమయే సూర్యుని రూపంగా ప్రకాశిస్తుందా అని ప్రశ్న దానికి సమాధానం ఏంటంటే ఈ సూర్యుడు స్వతంత్రంగా ప్రకాశించే ఈశ్వరుని కంటే భిన్నంగా ఉండి స్వతంత్రంగా ప్రకాశిస్తూ ఉండే ఒక గోళమనియో లేక ఒక దేవత అనియో మీరు భావించరాదు గోళము అంటే అధిభూత దృష్టి దేవత అంటే అధి అధిదైవ దృష్టి కాబట్టి ఈశ్వరుని కంటే భిన్నంగా ఉన్న ఒక గోళము లేక దేవత అని సూర్యుడిని భావించటము సరికాదు ఆ భావన సరికాదు చంద్రుడి ఎడల కూడా అటువంటి భావన సరికాదు సాధారణంగా సూర్యుడికి ప్రాధాన్యం ఎక్కువ చంద్రుడి యొక్క మీద దృష్టి తక్కువ జనాలకి చంద్రుణ్ణి కూడా ఆరాధించటం మనం అభ్యాసం చేయాలి చంద్రుణ్ణి సూర్యుడిని ఆరాధించడం అంటే ఇప్పుడు నేను ఏదో కొత్త రకం ఆరాధనను మీకు బోధిస్తున్నాను అని అనుకోవద్దు ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ చంద్రుడి రూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధించటం ఎప్పుడు ఆరాధించినా ఈశ్వరుణ్ణే ఆరాధిస్తారు రూపంలోనే మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి చంద్రుని రూపంగా ఇప్పుడు శివుడి రూపంగా ఆరాధించినా విష్ణు ఈశ్వరుణ్ణే విష్ణు రూపంగా ఆరాధించినా ఈశ్వరుణ్ణే ఇప్పుడు సోమవర్ ఇక్కడ రుద్రాభిషేకం చేస్తారు మొన్న కళ్యాణం చేశారు ఆ కళ్యాణంలో ఆరాధించింది ఈశ్వరుణ్ణే అభిషేకం చేయబోయేది ఈశ్వరుడికే కానీ మనమేమనుకుంటాం కళ్యాణం విష్ణువుకి చేస్తారు అభిషేకం శివుడికి చేస్తారు ఈ శివుడి ప్రారంభం అలా ఉంది ఎంతసేపు అభిషేకాలే ఊరికే అలా నీళ్లు పోస్తూ ఉండడం విష్ణువు హీఈ్ లక్కీ గాయ్ ఎప్పుడు కళ్యాణాలు నిత్య కళ్యాణం పచ్చతోరణం అలా నడుస్తాం అని మనం అలా అనుకుంటాం ఈయన వేరు ఆయన వేరు అని వైసా ల హీ హాయ్ అదంతా చాలా సమాచారం సో మనం ఏ రూపంగా ఏ ఏ క్రియ ద్వారా ఆరాధించినా ఒకే పరమేశ్వరుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అని తెలుసుకోవాలి ఎనీవే కాబట్టి ఇక్కడ సూర్యబింబంలో ఆరాధించినా ఈశ్వరుణ్ణే చంద్రబింబంలో ఆరాధించినా ఈశ్వరుణ్ణే ఎందుకని సూర్యబింబంలో ఏ ప్రభ ఏ ప్రకాశము అది ఈశ్వరుడి యొక్క విభూతి ఈశ్వరుడి మహిమయే చంద్రబింబంలో ఉన్న ప్రకాశము కూడా ఈశ్వరుని మహిమయే నతత్ర సూర్యోభాతి నంద్రతారకం ఆ ఈశ్వరుని యొక్క మహిమ ముందు సూర్యుడెంత చంద్రుడెంత సో కుతోయ అగ్ని ఇంకా అగ్ని గురించి చెప్పిదే ఉంది సూర్యచంద్రులే ఈశ్వరుని యొక్క మహిమలో ప్రకాశిస్తున్నారంటే ఇంకా అగ్ని గురించి వేరే చెప్పాలా సో తమేవ భాంతమనుభాతి సర్వం ఆ పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు పరమేశ్వరుడు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చాలా మహా మహాశోభతోటి అది మహోజ్వలంగా తన యొక్క మహాశక్తితో అలా ఉంది ఎలక్ట్రిసిటీ అలా ఉంటే ఆ ఎలక్ట్రిసిటీ యొక్క అనుగ్రహం చేత మనకి దీపాలు వెలుగుతున్నాయి ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఎవేవో అవుతున్నాయి అదేవిధంగా ఆ పరమేశ్వరుని యొక్క మహిమ సర్వ జగద్వ్యాపకంగా ఉన్న సందర్భంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆ మహిమయ్యే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి ప్రభాస్మి శశి సూర్యో ప్రణవ సర్వ వేదేషు వేదములన్నిటి ఎందు ఉన్న మహామంత్రము ప్రణవము అంటే ఓంకారము చూడండి ప్రణవ అని ఎందుకు ఓంకారానికి అందుకు పేరు వచ్చిందంటే ప్రకర్షేణ నూయతే స్తూయతే ఇది ప్రణవ అధికముగా వేదములలో ప్రశంసించబడుతుంది ఓంకారము కాబట్టి దానికి ప్రణవహ అని పేరు ప్ర ప్రకర్షముగా అధికముగా నవహ అంటే ప్రక కునియాడబడేది వేదములలో ఓంకారము యొక్క మహిమని చాలా గొప్పగా కొనియాడారు ఉదాహరణకి మీకు తైత్రీయోపనిషత్తు చూసుకుంటే అక్కడ ఒక అనువాకంలో ఓంకారాన్ని చాలా బాగా కొనియాడారు గుం సర్వం ఈ సర్వము కూడా ఓంకారము చేతనే వ్యాప్తమై ఉన్నది అని మొదలుపెట్టి ఓమితి బ్రహ్మ ఓం అంటే అదేమిటి ఈశ్వరుడే ఓ మహాత్ములు చెప్పేవారు సమాధి అనే మాట మీరు వింటూ ఉంటారు సమాధి ఎక్కడ ఉన్నది అంటే ఓంకారము యొక్క కొనలో సమాధి ఓంకారం యొక్క అగ్రం అంటే మీరు కళ్ళు మూసుకుని ఒక ఆసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని మనస్సును ఏకాగ్రం చేసుకుని ఓ అన్నట్లయితే ఆ ఓంకారం పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ఏ నిశ్శబ్దం ఉంటుందో ఆ నిశ్శబ్దమే ఆ నిశ్శబ్దం ఆత్మచైతన్య రూపంగా ఆకాశము వ్యాపకమైన శుద్ధ చైతన్యంగా మీరు మిగిలి అదే ఈశ్వరుడు కాబట్టి ఓంకారము యొక్క అగ్రమునందు ఈశ్వరుడు నిలిచి ఉన్నాడు ఓమితి బ్రహ్మ అనే ఓంకారమే పరబ్రహ్మ మీరు యజుర్వేదం దగ్గరికి వెళ్ళారనుకోండి ఓంకారమే ఓమిత్యధ్వర్యు ప్రతి గరం ప్రతి అంటే యజుర్వేదానికి సంబంధించిన ఆయన ప్రతి హోమోనికి ముందు ఓంకారంతో మొదలు సామవేదం వెళ్ళారనుకోండి ఓమితి సామాని గాయంతి సామలు ఎప్పుడు ఓంకారంతో ఓం అని గానం చేస్తూ ఉంటాయి చాంద్రోగ్యోపనిషత్తులో మొదటి ప్రకరణానికి మొదటి భాగానికి ఉద్గీత విద్య అని పేరు ప్రథమాధ్యాయం ప్రథమఖండ ఉద్గీత విద్య ఉద్గీతము అంటే ఉచ్చై గీయతే ఓ అని అలా బిగ్గరగా మానసికంగా మీరు గానం చేసినప్పుడు కూడా మనస్సులోనే బిగ్గరగా గానం చేస్తారు లేదా వాగ్రూపంగా పైకి బిగ్గరగా గానం చేస్తారు ఆ విధంగా ఓంకారము గానం చేయబడుతుంది కనుక దానికి ఉద్గీతము అని పేరు పెట్టి సో అక్కడ ఓమిత్యే తదుద్గీతముపాసిత ఓం అనేటువంటి ఉద్గీతాన్ని మీరు ఉపాసించండి ఉపాసించుట అంటే ప్రేమించండి దాన్ని ధ్యానించండి దాన్ని ఉపాసన అంటారు ప్రేమించడము ధ్యానించడము దేన్ని మనం ప్రేమిస్తామో దాన్ని ధ్యానిస్తాము ధ్యానించటం అంటే దాన్నే సంకల్పిస్తూ ఉండటం మనం దేన్ని ప్రేమిస్తామో దాన్నే ధ్యానిస్తాము దేన్ని ధ్యానిస్తామో దాని ముందు ప్రేమ నిర్మాణం అవుతుంది కాబట్టి ఈ ప్రాపంచిక విషయాలని నిరంతరంగా ధ్యానం చేస్తూ ఉండడం వాటినే ప్రేమిస్తూ ఉండటం దానివల్ల మీకేం ఉపయోగం ఉండదు ఎందుకంటే జగత్తు దృష్టనష్ట స్వరూపం అలా చూస్తుండగానే నశించిపోయే స్వభావము కలది క్షణభంగురము సో అది మీరు ఎంత పట్టుకుందామన్నా పట్టు అది దొరకదు ఎందుకంటే అది పొగా పొగ పొగ ఏం పొగ ఎంత మూట కట్టినా మీకేం మూటనో వచ్చేది ఏమి ఉండదు అదే విధంగా ఈ జగత్తుని మీరు ఎంత ఉపాసించినా అంత హుళక్కి అంత వేస్ట్ వీడు ఒక జీవితకాలం ధనాన్ని ఉపాసించి మూట గట్టి పెద్ద మూట కడతాడు పెద్ద మూట కట్టానని అనుకుంటాడు ఏమి మిగలదు బూడిది మిగులుతుంది ఏం అవసరమైన ధనాన్ని సంపాదించండి మీరు మారేద్దాం డూ దాట్ కానీ ధ్యానించి ప్రేమించాల్సినది ఓంకారం మాత్రమే ఓమితి సామాని గాయంతి తర్వాత సామవేదం అథర్వణవేదం అక్కడ కూడా ఓమితి బ్రహ్మ ప్రసౌతి బ్రహ్మ అంటే అథర్వణవేదం విద్వాంసుడు ఇంకో వేదం మిగిలింది ఋగ్వేదం ఓమితి శస్త్రాగుంసంతి శస్త్రము అంటే ఋగ్వేద మంత్రానికి శస్త్రము పేరు సో ఓంకారంతో ప్రారంభించి శస్త్రాన్ని ఆ మంత్రాలని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా సర్వ వేదేషు సకల వేదములలో ఉన్న ఓంకారము నా స్వరూపమే స్వప్రణవ తర్వాత ప్రణవ అంటే ఇంకో అర్థం కూడా చెప్తారు పురాపి నవ పురా అంటే పాతది నవ కొత్తది ఇప్పుడు ఓంకారము పాతదా కొత్తదా మీరు చెప్పండి పాతది ఎందుకంటే మంచి చిన్నప్పటి నుంచి వింటున్నాం ఓం ఓం ఓం అని ఏ మనకి తర తరాల నుంచి వస్తుంది ఓంకారం పాతది చాలా పాతది సృష్టి ఆది నుంచి ఉంది ఓంకారం సృష్టికి పూర్వం కూడా ఉంది ఎందుకంటే ఈశ్వరుడు ఓంకార రూపంగానే ఉన్నాడు ఏ మీరు మీరు ఏకాగ్రమైన చెత్తంతో ఆసనంలో కూర్చుని నడుము నిటారుగా పెట్టి కళ్ళు మూసుకుని ఓంకారాన్ని మానసికంగా కానీ బిగ్గరగా కానీ కొంతసేపు పైకి చెప్పి తర్వాత లోపల చెప్పడం అలా కూడా చేయొచ్చు మీరు చేసి చూడండి సో మీకు అది ఆ ఓంకారము నిత్య నూతనంగా కనపడుతుంది అనుభవానికి ఇది నిన్నటి ఓంకారమే ఈవేళ చేస్తున్నామని అనుకోరు మీరు ఆ నిన్న ఈవేళ అలా ఉండదు దాంట్లో ఆ ఫ్రెష్నెస్ మీకు అనుభవానికి వస్తుంది ఆ నూతనత్వం అనుభవానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇడ్లీ ఉందనుకోండి బ్రేక్ఫాస్ట్ ఈవేళ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇచ్చారు రేపు కూడా ఇడ్లీ ఇచ్చి ఎల్లుండి కూడా ఇడ్లీ ఇస్తే ఎందుకండి రోజు ఇడ్లీ ఇస్తున్నారు కొంచెం వెరైటీ మార్చండి అని అడుగుతారు ఏదో రెండు రోజులు మూడు రోజులు సహిస్తారు కానీ మొత్తం వెరైటీ కావాలి వెరైటీ అక్కర్లేకపోతే అసలు సపోజ్ మానవుని మస్తిష్కానికి వెరైటీ అక్కర్లేకపోతే ఇన్ని టిఫిన్లు ఉండేవి టిఫిన్ ఉండేది ఇడ్లీ పీరియడ్ ఇంకో టిఫినే ఉండేది కాదు కానీ మీరు ఎంత గల్లా కొట్టు దగ్గరికి వెళ్ళినా కూడా చిన్న హోటల్ హట్ విలాస్ అని అంటారు చిన్న హోటల్ చిన్న కుటీరులాగా ఉంటుందో అక్కడ హోటల్ నడుపుతూ ఉంటాడు అక్కడికి వెళ్తే ఆయన దగ్గర అర డజన్ ఐటమ్స్ ఉంటాయి ఎందుకంటే ఒకే ఐటెం ఆయన పెట్టేటంటే ఇంకా కస్టమర్స్ నాలుగు రోజులు వచ్చి ఐదో రోజు రావడం మానేస్తారు కాబట్టి తినే ఆహారం దగ్గర కూడా పాత అనేటువంటి ఒక అభిప్రాయం ఉండొచ్చు ఫ్రెష్నెస్ ఉండదు కానీ మీరు ఓంకారని ట్రై చేసి చూడండి అది ఎవర్ ఎవర్ ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది మీరు మనస్సులో కనుక ఏదైనా క్లేశము ఉన్నట్లయితే మనస్సు కష్టం ఉన్నట్లయితే మీరు నేను పదిసార్లు అలా ఎందుకు చెప్తానంటే అలా చేస్తేనే మీకు అది అనుభవానికి వస్తుంది అందుకోసం అలా చెప్తాను మీరు ఏకాగ్ర నడువు నిటారుగా పెట్టి ఆసనంలో కూర్చుని ఏకాగ్రమైన చిత్తంతో ఓం అని పదిసార్లు మీరు మానసికంగా ధ్యానం చేసి చూడండి మీ చిత్తంలో ఉండేటువంటి కలత కానీ బెంగ గాని భయం కానీ ఏమవుతుందో ట్రై చేసి చూడండి తప్పనిసరిగా మీకు రిలీఫ్ దొరుకుతుంది తర్వాత ఎప్పుడైనా మీరు గమనించారో లేదో అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ముఖ్యంగా కొంచెం పెద్ద వయస్సు వచ్చే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మూలుగుతారు రోగం వచ్చిన ఉన్నప్పుడు ఏం చేస్తారు మూలుగుతారు ఎలా మూలుగుతారు అలా మూలుగుతారు అమ్మ అయ్యో అలా ములుగుతారు వీళ్ళు ములుగుతుంటే చుట్టుపక్కల ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి చికాకు కూడాక పెడతారు వాళ్ళు ఏ ములక పడుతా లేదు అలా చేస్తున్నారు మీరు అలా చికాకు పడకూడదు ఎందుకంటే ఆ మునిగినప్పుడు కొంత రిలీఫ్ దొరుకుతుంది వాళ్ళది ఇప్పుడు అన్నాడు అనుకోండి ఆ ఊ అన్న ఆ క్షణంలో ఆ పెయిన్ ఉండదు మళ్ళీ ప్రారంభమవుతుంది పెయిన్ మళ్ళీ ఇంకోసారి ఊ అన్నప్పుడు చిన్న రిలీఫ్ చిన్న రెస్పైట్ అని ఆ చిన్న గ్యాప్ దొరుకుతుంది ఆ పెయిన్లో అందుకోసం చాలా ఇన్స్టింగ్వ్గా మనిషి ములుగుతాడు మూలగడము ఆ పెయిన్ కొంత తగ్గుతుంది ఎప్పుడైనా వేదాంతులు ఇచ్చి సలహా ఏమిటంటే కాబట్టి నువ్వు ములుగు అదేమీ సమస్య కాదు కానీ ఊహ్ అని కాదు ఓం అని మూలగాలి నిజంగా మీరు ట్రై ఎవరికైనా నా అవసరం వచ్చినప్పుడు ట్రై చేసి సలహా ఇవ్వండి ఎందుకంటే అది వీరు అని చెప్పి ఇది కాదు కాబట్టి ఎప్పుడైనా ములగాల్సి వస్తే వేదాంతులు సాధువులు ఇలాగే ములుగుతారు అసలు ఎవరైనా కూడా వేదాంతులు సో ఓం ఓం ఓం ఓం ఓం ఇది నిర్గుణపు మూలుగు సగుణపు మూలుగు ఒకటి ఉంది అది ఎలా ఉంటుంది రామా రామా రామా ఇది సగుణం మీరు ఏది నచ్చితే మీరు అది తీసుకోవచ్చు కానీ టాపిక్ ఓంకారం కనుక నేను ఓంకారం అని చెప్తున్నాను కాబట్టి మీరు కనుక ఓంకారంతో మునిగితే ఎవరైనా సరే మీకు రిలీఫ్ వస్తుంది వెంట నాకు ఓంకారంలో అంత మహిమ ఉన్నది సో ప్రణవ సర్వ నిజానికి ఓంకారం మీద గ్రంథాలే రచించడం అనేక గ్రంథాలు రచింపబడ్డాయి ఓంకారం సో సకల వేదముల యొక్క సారము ఓంకారము సకల ఉపనిషత్తుల యొక్క సారము కూడా ఓంకారమే తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే మీకు భారతదేశంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి వైష్ణవ శైవ శాక్తేయ ఇది అది మీకు అలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆరాధన కింద ఉంటుంది భారతదేశంలో కేరళ భగవతి అమ్మ అంటారు అదే తమిళనాడు వచ్చారనుకోండి విష్ణు అయితే మురుగ చాలా బలంగా ఉంటుంది అక్కడికి వచ్చారు ఇంకో కేరళలోనే మరో డిస్ట్రిక్ట్కి వెళితే అయ్యప్ప అలాగ డిస్ట్రిక్ట్కి లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ యూనిట్ ఉంటే అది లేకపోతే ఒక ఒక ప్రాంతము మీకు ఆరాధనా పద్ధతులు మారతాయి ఆంధ్రదేశంలో ఒకప్పుడైతే రామ రాముడు యొక్క ఆరాధన అధికంగా భద్రాచల రాముడు అని తర్వాత త్రిలింగ దేశము శివుని యొక్క ఆరాధన కూడా ప్రధానంగా ఉంటుంది మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు ఊళ్ళు పేర్లు చూస్తే రుద్రారమని రుద్రవరం అలాగే సదాశివపేట ఈ పేర్లన్నీ కూడా శివుడికి సంబంధించిన పేర్లు ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు చూడవచ్చు వేములవాడ శివ శివక్షేత్రం ఇంకొంచెం మీరు పైకి వెళ్తే ఇంకా కృష్ణ ప్రారంభం అవుతుంది అంత పాపులర్ కాదు సౌత్లో కృష్ణ కావాలంటే మీరు నార్త్కి వెళ్లాల్సిందే గుజరాత్ వెళ్తే మరీ ఇంకా బృందావనం అది చూడక్కర్లేదు మళ్ళీ శివ సో ఈ విధంగా అటు మీరు బెంగాల్ వైపు వెళ్ళారనుకోండి దుర్గా అటు మహారాష్ట్ర వైపు వెళ్ళారనుకోండి గణపతి గణపతి బొప్ప మోయిరేంటో ఏదో చాలా హడావిడిగా ఉంటాం సో ఈ విధంగా అనేక రూపాలలో ఈశ్వరుణ్ణి ద లెంగ్త్ అండ్ బ్రెత్ ఆఫ్ భారత్లో ఆరాధిస్తారు అనేక సంప్రదాయాలు ఒకప్పుడు ఈ సంప్రదాయాల్లో పరస్పర వైరుధ్యాలున్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు కానీ అందరూ సమానంగా ఆరాధించేటువంటి మంత్రమేమిటంటే ఓంకారమే సమానంగా దుర్గ ఇది గణపతి ఇది ఎవళ్ళైనా సరే ఓంతోటే ఆరంభిస్తారు అయ్యప్ప సాయిబాబా వాట్ ఎవర్ ఇట్ ఈస్ షిర్డి బాబా ఓం ఓం లేదే అసలు హిందూ సంప్రదాయంలో పూజ కానీ ధ్యానం కానీ తపస్సు కానీ ఒక స్పిరిచువల్ పరిశుభి ఏదీ కూడా లేదు ఆ ఓంకారం యొక్క మహిమ మొత్తం విశాలమైన హిందూ సమాజంలో అంతటా మనకు కనపడుతుంది అంతేకాకుండా క్రిస్టియన్స్ మీరు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మీరు చూస్తే ప్రార్థన అయిపోయిన వెంటనే యామెన్ అంటారు యామెన్ ఓం నుంచే వచ్చింది వాళ్ళు చెప్తే వినిపించుకోరు ఎందుకంటే వాళ్ళకి అది అంగీకరిస్తే తమకేదో లోటు అని అనుకుంటారు అది ఓం నుంచే వచ్చింది ఒక వాసన ఉంటుంది బలమైన వాసన యొక్క ప్రభావం చేత వాళ్ళు అంగీకరించకపోవచ్చు అంత మాత్రం చేత సత్యం మారిపోతుందా సో కాబట్టి వాళ్ళు చెప్తున్న యామన్ అది ఓమ్ అది తర్వాత ముస్లిమ్స్ వాళ్ళ ప్రార్థన అయిన వెంటనే ఆమిన్ అని అంటారు చూడండి అవన్నీ క్లోజ్లీ రిలేటెడ్ అవన్నీ ఒక చోట నుంచే ఈ మతాలు ఆ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చాయి అక్కడ ఆ మిడిల్ ఈస్ట్కి సిల్క్ రూట్ అని ఒకటి మన దగ్గర నుంచి వర్తకులు వాళ్ళు వెళ్తూ ఉండేవారు తర్వాత సాధు సంతులు కూడా వెళ్ళేవారు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు తిన్నగా ఉండకుండా అక్కడ ఓంకారాన్ని ప్రవేశపెట్టారు ఓంకార వీళ్ళు వెళ్తే వీళ్ళతో పాటు ఓంకారం కూడా వెళ్తుంది వీడు పొద్దున్నే లేచి ఓం అంటాడు అది చూసి ఇంకోటి వాడికి అనిపించ అనాలనిపిస్తుంది వాడు ఓం అంటాడు వాడికి మనస్సుకి ఎంతో ఊరాట లభిస్తుంది ఆ విధంగా ప్రచారంలోకి వచ్చి ఆఖరికి అది అపభ్రంశమయ్యి ఇటు ఇటు మార్పులు చెంది ఆన్ అనే రూపంలో నకారం ఒకటి చెత్త చేసి మొత్తానికి ఓమ్ కాస్త ఆమెన్ అని ఆమెన్ అని ఈ ఒమేగా అంది గ్రీక్ ల్యాండ్స్లో గ్రీస్ దేశంలో ఒమేగా రూపంలోనూ ఇన్ని రూపాలుగా ఇదే ఈ ఓంకారమే మనకి విదేశాల్లో ప్రచారానికి వచ్చింది కాబట్టి ఓంకారము చాలా గొప్పది తర్వాత ప్రణవానుంది కదా ప్రణవ సర్వవేదేశం ప్రణవ అంటే ప్రాణశక్తితో కలిసి ఉంటుంది కనుక దానికి ప్రాణవా అని వచ్చింది ఆ ప్రాణాలో ఉండే దీర్ఘం పోయి హ్రస్వం వచ్చింది వా పక్కకు వచ్చింది సో ప్రాణశక్తితోటి కలిసి ఉంటుంది అంటే మీరు గాలి పీలుస్తున్నప్పుడు విడిచిపెడుతున్నప్పుడు దాంట్లో ఓంకారము సమ్మిళితమై ఉంటుంది మీరు కూడా ఆరోగ్యంగా కూడా ధ్యానం చేయచ్చు అది ఎలాగంటే గాలి పీల్చేపుడు ఆ శక్తి ఆ జీవశక్తి పైనుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది ఓంకారాన్ని ఉచ్చరించేపుడు జీవశక్తి కింద నుంచి పైకి ప్రవహిస్తుంది నాభి దగ్గర ఆరంభమై హృదయస్థానంలోకి వచ్చే కంఠం ద్వారా బయటకు వస్తుంది ఓం మీరు ఓంకారాన్ని కొంచెం దగ్గరగా ధ్యానం చేస్తూ మీరు పరిశీలన చేసుకోవచ్చు మీ అంతటా మీరు ఓ ఓ అది నాభిలో ఆరంభం ఆ పవరు నాభి నుంచి ఆరంభమై అలా పైకి వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ఓంకారాన్ని శ్వాసతో కలిపి ఎలా కలపాలి పిలిచేపుడు కలపకూడదు విడిచిపెట్టేప్పుడు కలపాలి ఎందుకని నా విడిచిపెట్టేపుడు గాలి లోపల నుంచి పైకొస్తుంది ఓంకార ధ్యానంలో కూడా ఆ పవరు ఆ శక్తి జీవశక్తి నాభి నుంచి పైకొస్తుంది రెండు కలిసి ఉండాలి అది పైకొస్తుంటే దీన్ని కిందకి పెడితే క్లాష్ వచ్చినట్టు ఉంటుంది అలా ఏదో ట్రాఫిక్ జామ్ లాగా అలా ఉండకూడదు సో కాబట్టి ఇప్పుడు మీరు ఇటు లెఫ్ట్ ఇటు రైట్ ఉందనుకోండి మీరు వెళ్తుంటే ఎదురుకుండా ఓ కారు వచ్చిందనుకోండి ఏ ఆశ్చర్యం ఇదేమిటి ఇటు వస్తున్నాడేమిటి ఇటు రాకూడదు అటు రావాలి కదా వీడు ఇటు వచ్చేస్తున్నాడు ఏమిటని ఇబ్బంది పడతారా పటరా సో అదే విధంగా గాలి పీల్చేపుడు ఓం అంటే ఈ పీల్చి గాలికి పైకొచ్చే ఓంకి మధ్యలో ట్రాఫిక్ జాము అలా అవ్వకూడదు అందుగురించి పీల్చేపుడు ఏకాగ్రంగా ఉండి ఏ సంకల్పాలు లేకుండగా కేవలము శ్వాస ఎందే పెట్టి శ్వాసలో మనస్సును విలీనం చేసి బయటికి గాలి విడిచి విడిచిపెట్టేప్పుడు ఓంకారాన్ని దానికి జోడిస్తే మానసికంగా అలా చేసినట్లయితే అప్పుడు అది గొప్ప ధ్యానము అది చాలా పవర్ఫుల్ ధ్యానము ఓంకార ధ్యానము అంట కాబట్టి ప్రాణశక్తితో సమ్మిళితమై ఉన్నది కనుకనే ఓంకారానికి ప్రాణవాహ అని పేరు వచ్చింది